ఉండాలి ఆ చిత్తంలో వృత్తులు కదిలితేనే కదా నువ్వు మెల్గొంటోంది ఆ చిత్తంలో వృత్తులు కదిలితేనే కదా నువ్వు కలక అంటోంది ఆ చిత్తంలో వృత్తి కదిలితేనే కదా నీకు నిద్ర వచ్చింది గమనించని విషయం సంకల్పం విపర్యాయం వికల్పం శృతి నిద్ర ఎట్లా ఐదు వృత్తులు ఉంటాయి మనకి లేదు ప్రమాణం విపర్య శృతి నిద్ర చెప్పుకోవడంలో భేదం అంతే సరే అలా ఐదు వృత్తులు ఉంటాయి అందులో నిద్ర కూడా ఒక వృత్తి ఆ నిద్ర అనే వృత్తి వచ్చినప్పుడు నిద్రపోతాడు నిద్ర అనే వృత్తి కనుక రాకపోతే నిద్రపోలేడు అంతే తేడా ఏమి లేదు అంతే తప్ప ఇక్కడి నుంచో ఆకాశ నుంచి బ్రహ్మా నుంచి ఊడిపడే నిద్ర ఏమి లేదు ఈ వృత్తులలో అది కూడా ఒక భాగం రొటేషన్లో ఆ అన్ని వృత్తులతో పాటు అది కూడా వస్తుంది ఆ వృత్తి వచ్చినప్పుడు నిద్రపోతాడు ఆ వృత్తి రాకపోతే నిద్రపోలేడు అంతే అయితే ఆ ఈ కదలాలి అంటే ఒక స్థానం ఒక ఆవరణ ఒక ఉనికి ఉంటేనే కదా లేకుండా ఎట్ట కదులుతుంది కదలలేదు కదా ఈ భూమి కదలాలి అంటే ఒక ఆకాశం ఒక ఆవరణ ఒక కక్ష్య ఉంటేనే భూమి కదులుతుంది లేకపోతే కదలట్లేదు కదా అట్లాగే మానవుడిలో వృత్తి కూడా ఒక ఆకాశం ఒక ఆవరణ ఒక ఉనికి ఉన్నప్పుడే వృత్తి కదులుతుంది సో దానికేమో చెత్త ఆకాశం అని ఈ బయట భూమి చుట్టూతా ఉన్నటువంటి ఆకాశానికి ఏమో భూతాకాశం అని పేరు ఒక ఇంటిటీ ఒక పిండానికి లోపల ఉన్నటువంటి దానికి చిత్తాకాశం అని సరే అండి ఇంతైనా ఇంకేమైనా ఉన్నాయా ఆకాశం అంటే ఈ రెండైనా మనకు తెలిసిన ఇంకేమైనా ఉన్నాయా అంటే ఈ రెండు కాదండి సూర్యుడు చుట్టూతో ఈ భూమి తిరుగుతుంది కదా సూర్యుడు ఎక్కడ ఉన్నట్టు సూర్యుడు కూడా ఒక ఆకాశంలో ఉన్నాడు చిత్ కూడా ఒక ఆకాశంలో ఉండబట్టే కదా ఉనికి కలిగి ఉన్నాడు మన తలెత్తుకుండా కనబడుతున్నాడుగా చంద్రుడు కూడా కనబడుతున్నాడు కదా ఆ సూర్య చంద్రుడు ఉన్నటువంటి ఆకాశానికి చిదాకాశం అని పేరు ఎందుకని చిత్ అంటే ప్రకాశం అని అర్థం ఆ ఆకాశంలో ప్రకాశం అనే లక్షణంతో గుర్తించబడుతుంటారు వాడు చంద్రుడికి ప్రకాశం లేకపోతే చంద్రుడు గుర్తించబడదు సూర్యుడికి ప్రకాశం లేకపోతే సూర్యుడు కూడా గుర్తించబడదు అంటే భూతాకాశమేమో పంచభూతాలలో ఉన్నటువంటి వాతావరణం ఎంతవరకు ఏమైతే జ్ఞాపకమే ఉందో ఆ ఆవరణ వరకు ఉన్నటువంటిది భూతాకాశం ఇక చిత్తం అనే ఆవరణ వరకు ఉన్నటువంటిది చిదాకాశం చిత్తాకాశం ఆ సూర్యుడు అనే పరిమితి వరకు కనుక గమనిస్తే అప్పుడు అది చిదాకాశం ఇంతేనండి ఇంకేమైనా ఉన్నాయా అన్న చిత్తాకాశం చిదాకాశం భూతాకాశం ఇంకేమైనా ఉన్నాయా ఓ ఇలాంటి సూర్యుడు లాంటి వాళ్ళు నక్షత్రాలు ఎక్కడ చాలా కనబడుతున్నారు కదా ఆ నక్షత్రాలన్నీ మరి ఎక్కడ పని చేస్తున్నాయి అవి కూడా ఒక ఆవరణలో ఉండాలిగా ప్రకాశిస్తున్నాయి అంటే ప్రకాశమే లక్షణంగా ఉన్నది ఆకాశం అయితే అటువంటి ప్రకాశ వస్తువులు ఇంకా ఆకాశంలో చాలా కనబడుతున్నాయి కదా అవి ఏమిటి మరి నక్షత్రాలు కూడా ఏదో ఒక ఆకాశ ఎక్కడ ఒక చోట ఉండాలిగా అవి కూడా ఏదో ఒక పద్ధతిగా ఉనికిని కలిగి ఉండాలిగా అవి కూడా ఏదో ఒక పద్ధతిగా ఒక కదలికను లేకపోతే ఒక ప్రకాశాన్నో ఏదో ఒక రకంగా చైతన్యాన్ని కలిగి ఉండాలి కదా లేకపోతే అవి ప్రకాశించలేవు కదా మరి అవి కూడా ఉన్నట్టేనా ఉన్నట్టేనండి అదేమిటండి దహరాకాశం దానికి ఏమని చెప్పారండి దహరాకాశం ఏమిటి మరి ఇంతేనా ఉన్నాయా ఈ అనంత విశ్వం ఇప్పుడు ఈ నక్షత్రాలు లాంటివి ఒక పాల పొంతలాగాను ఒక నెల లాగాను ఏదో ఒక పరిమితి కలిగి అవి కూడా తిరుగుతూ ఉన్నాయి అవి కూడా ఒక కృష్ణ బిలం చుట్టుతో తిరుగుతూ ఉన్నాయి ఇలాంటి కృష్ణ బిలాలు కోటానుకోట్లు ఉన్నాయి విశ్వంలో అలాంటి నక్షత్రాలు పాల కూడా కోటాను ఉన్నాయి మరి దానికి ఏం చెప్తావా మరి అనంత కోటి బ్రహ్మాండ జనని కదా అంటే బ్రహ్మాండాలు అనంత కోటి ఉన్నాయట అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ప్రతి పక్కన సున్నాలు పెడితే అనంతం అని అర్థం అన్ని కోట్ల బ్రహ్మాండాలు అన్ని కోట్ల పాలపుంతలు ఉన్నాయి బ్రహ్మాండం అంటే పాలపుంత బ్రహ్మాండం అంటే ఒక సౌర కుటుంబం అలాగూ చెప్పచ్చు ఇలాగూ చెప్పచ్చు సో ఇన్ని పాలపుంతలు ఉన్నాయి కదా మరి దాని సంగతి ఏంటి అదంతా కేవలం ఆకాశం అయ్యే కాబట్టి ఇప్పుడు ఏం చేసావు గౌతాకాశం సిద్ధాకాశం చిదాకాశం దహరాకాశం కేవల ఆకాశం ఇలా ఐదు స్థాయి భేదాలతో ఇది పంచగన పద్ధతిని నిరూపించారు ఇట్లా శక్తి యొక్క వ్యాపకం సత్తా యొక్క వ్యాపకం రెండే వ్యాపక ధర్మం దేనికి అంటే శక్తికి ఉంది శక్తిగా ఉన్నప్పుడేమో పరిమితమైనటువంటి వ్యాపకమే కలిగింది సత్తాగా ఉన్నప్పుడు సర్వ వ్యాపకంగా ఈ సత్యాన్ని గుర్తించడం రావాలి అంటున్నారు మానవుడిలో శక్తి ఉందా లేదా ఊ చాలా శక్తులు ఉన్నాయి ఆ చాలా శక్తులన్నీ కూడా పరిమితమైన వ్యాపకం అంటే పిండాండం పరిమితమైన వ్యాపకం వరకేవి గుర్తించబడుతున్నాయి కాబట్టి శక్తి అన్న ఎక్కడెక్కడైతే పరిమితమైన వ్యాపకం ఉంటుందో అక్కడక్కడ శక్తి అని వాడు ఎక్కడెక్కడైతే సర్వవ్యాపకం అని వాడతాము అక్కడ సంతా అని వాడతాం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వేదాంత పరిధిలో ముఖ్యంగా వేదాంత పారిభాషిక పదజాలం మనం శాస్త్రాలు చదివేటప్పుడు కానీ వినేటప్పుడు